ప్రార్థం స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడ నీకు వందలేసయ్య అబ్రహం దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ నన్ను సురక్షితంగా మమ్మల్ని అందరినీ కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టిన ప్రభావ దివారలు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించిన తల్లి దాన్ని బట్టి నీకు వందన ప్రభావ నీకే కృతజ్ఞతాశ్వతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం ఇక యుగంలో నీకే కలుగుని కాభ నా తండ్రి ఇక మధ్యకాల సమయంలో అయినా తిరిగి మీ సన్నికష్టంలో అయినా మీరు మాతో మాట్లాడే బలపరచండి మా జీవితాలు సరి చేయని ప్రోభ మీ నూతనమైన పరిషత్ ఆత్మాభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి వాటిని ద్వారా పాటల ద్వారా మయం పొందండి దానాన్ని నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రోభ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి మీ నామాన్ని మయమే తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిషత్ నామము ప్రాతిష్ఠాంతండి ఆమె పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను పరలోకము నాదేశము దేశము పరదేశినెనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా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 దూతలు పాడు చుందూరు పరమందునా దీవారాత్రూలందు పాడు చుందూరు దూతలు పాడు చుందూరు పరమందునా దీవారాత్రూలందు పాడు చుందూరు పావనుని చూచి నేను హర్షింతును నిత్యము పావనుని చూచి నేను హర్షింతును నిత్యము పరలోకము నా దేశము పరదశినిలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను రక్షకుని చెంతకు ఎప్పుడే గేదా వీక్షించేదాన్ని ఎప్పుడూ నా ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడే వీక్షించేదని ఎప్పుడు నా ప్రియుని కాంక్షించేదనా మదిలో ఆయన చెంతానుండ కాంక్షించేదనా ఆయన చెంతానుండ పరలోకము నాదేశము దేశము వారదేశి నేను పరలోకము నా పరదశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను అద్దరికీ ఎప్పుడు నేను వెళ్ళేదా ఆగు చెన్నది గమ్యస్థానము అద్దరికీ ఎప్పుడు నేను వెళ్ళేదా గుపడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచేదను పరిశుద్ధులన్ అచ్చటనే చూచేదను పరిశుద్ధులన్ పరలోకము నాదేశము దేశము పరదశి నేను ఇలా యాత్రి కూడాను నిత్యానంద ముండును పరమందునాతి సమాధానము నుండు నచ్చట నిత్యానంద ముండును పరమందునా నితి సమాధానము నుండు నచ్చట పొందేదను విశ్రాంతిని శ్రేమాలన్నీ యోవిడి పొందేదాను విశ్రాంతిని శ్రేమాలన్నీ యోవిడి పరలోకము దేశము పరదేశి నెనిలా మాయలోకమే గనేను యాత్రి కూడాను పరలోకము నా దేశము పరదేశి నెనిలా మాయాకమే గ నేను యాత్రి కూడాను అదే లుయ్యా థ్యాంక్ యూ సహుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహ శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏ లుదుమో ఆయనతో సహించిన వారమైతే ఏ ఆయనతో సహుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు సంతోషముతో ఏసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు కొరకై ఈ లోకములో హింసలు నిందలు పొందగా ఏసు మన తోడుగా యేసు కూడా మన తోడుగా సాహించి ఓదార్చి ప్రేమజూపును సహితుము శ్రమల నియు ఏ సుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏ సంతోషముతో సహించిన ుదు ఆయనతో సహించిన వారమైతే ఏ లుదు ఆయనతో sahintu mo sramalanniyu yesu kai santoshamuto sahintu mo sramalanniyu yesu kai santoshamuto నీతి కొరకు ఆ కలిద కల్గి మనమెచి ఉండ నీతి కొరకు ఆకలి దప్పి కల్గి మనమె వేచ నీతి సూర్యుడు మనతోడై నీతి సూర్యుడు మనతోడై నీతి నిన్నర వేచి కృపా చూపును సహిము శ్రమల నియూ సంతోషముతో సహితు శ్రమల నియూ సంతోషముతో సహించిన వారమైతే ఆయనతో సహించిన వారమతే ఏ లు శ్రమల నియు ఏసుకై సంతోషముతో సహమ నియూ ఏసుకై సంతోషముతో चरुंडीना कोरडल देव बलु सहिं पग सुत कोरक चरुंडीना कोरडल देव बलु सहिं दिवारात्र गाय प्रभु नेत्र దివారాత్రముగాయ ప్రభు నేత్రము జూపి ప్రేమతో ఆదరించును సహితుమో శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుమో శ్రమలన్నియు సంతోషముతో సహించిన వార ైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహితు్రమల నియూ ఏసుక సంతోషముతో సహితు శ్రమల నియూ ఏసుకై సంతోషముతోకమందు పలు శ్రమలు లోక ము వలన కలుగు లోమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకాధికారి లోమును శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహించుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏ లుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహితుము శ్రమల నియు ఏ సంతోషముతో సహితుము శ్రమల ఏ ము క్రీస్తు రాజ్యముచేయు గణనత ముందు ఈ శ్రమలెన్నవి తగినవి కావు క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలన్నీ తగినవి కావు క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనమజూపు సహనమే సహుము శ్రమల నియూ ఏ సుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ సంతోషముతో సహించిన వారమైతే ఏ ఆయనతో సహించిన వారమైతే ఆయనతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో ఏసుకై సంతోషముతో ప్రైజ్ లాడిపోతారు అందరికీ పల్లెలు ప్రైజ్ లో బ్రదర్ శ్రావణ్ బ్రదర్ మీరు వాక్యం షేర్ చేస్తా లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఏడు వచ్చిన అలా అధ్యాయం ఎన్నో వచ్చిన తొమ్మిదో అధ్యాయము యాభై ఏడో వచ్చినాం లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఏడో సరే బ్రదర్ చదవాలా ఓకే అన్న చదవండి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను ప్రార్థన చేద్దామన్న వాక్యంలోకి వెళ్ళే ముందు స్తోత్రం ప్రభా పరిశుద్ర వేసే మీకు వందనాలు ప్రభా మీ కొంచెం వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా మా హృదయాలను స్థిరపరచండి బలపరచండి మీలో ప్రభా అలెలుయరాజా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ప్రభా ఎటువంటి కావాల్సి రాకుండా మీ యొక్క ఆ దీనంలో ప్రతి ఒక్కరిని ప్రభావ పెట్టుకొని దేవం మీ యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపించి దేవం డిస్టర్బెన్స్ లేకుండా మీకు ప్రజించి మీరే మహిం పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి మెన్ హలోయూ లుకస్ వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఏడో వచ్చిన చూస చూద్దామన్నా యేసు సేవ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక అడుగుతున్నాడు ఆ ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చాప్టర్స్ లలో కూడా ప్రభు రోగులను స్వస్థపరచడము శిష్యులని బలపరచడము అది జరుగుతూ ఉంటది ఆ చనిపోయిన వారిని లేపడం కూడా జరుపుకుంటా ఆయన సేవల్లో నడుస్తున్నప్పుడు ఒక అడుగుతున్నాడు వారు మార్గమున వెళ్ళొచ్చుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను తీర్మానం చేసుకుని అడుగుతున్నాడు ఏసుక్రీస్త ప్రభు అని ఒకడు ఏమని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీ వెంట వస్తా అనేసి అడుగుతున్నాడు హలోయ కదా ఏస ప్రభు వెంట పోవాలి ఎంతమందికి ఆశ ఉంటుంది ఎంతమంది ఆశని నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు ఎంతమంది ఆ ఆశని కొనసాగిస్తున్నారు ఎంతమంది ఇంకా పడదాం ఏసంట అని అనుకొని ఉన్నారు ఎంతమంది ఆ చాలే నాతో నైతలేదు ఈ పని నాతో ఈ పని అవుతలేదు అని చెప్పి లైట్ తీసుకొని ఎనగా అడుగు ఉన్నారు ఆ కాలంలో అడుగుతున్నాడు ఏసుప్రభుని నువ్వు ఎక్కడికి పోయినా కూడా నేను వెంట వస్తా ప్రభు అని చెప్పేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను ఎక్కడికి పోయినా కూడా ఏస్రభు వెంట వస్తా అని చెప్పి తీర్మానం చేసుకొని అడుగుతున్నాడు ఎంతమందికి ఏసుప్రభు వెంట నడవాలనే ఆశ ఉంటుంది ఎంతమంది నడుస్తున్నాము ఎంతమంది నడుస్తున్నామని అనుకుంటున్నారు ఎంతమంది నేను నడిపింపబడుతున్నా అని చెప్పి మోసపోతున్నారు అడుగుతున్నాడు ఏసప్రభుని ఆయన చెప్తున్న సమాధానం మార్గముగా పోతుంటే ఒకడు వచ్చి అడుగుతున్నాడు ప్రభుని హలోయ ఆయన నామాన్ని మయమపరచడానికి మనం యేస ప్రభు వెంటనే నడవాలా ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని స్మరించడానికి ఏసుక్రీస్తు యొక్క నామాన్ని కదండి మనలో బలపరచుకోవడానికి మనం ఆయన వెంట వెళ్ళాలా అడగాల యేసప్రభుని ఎక్కడ వెళ్తున్నారు ప్రభు నేను వెంట వస్తా ప్రభా నువ్వు ఎక్కడికి నేను వస్తా ప్రభా తీర్మానం చేసుకునే జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న ఎంతమంది ఉన్నారు పర్ఫెక్ట్ గా ఏసప్రభులో సత్యంగా కదా వేషధరణ లేకుండా ఆయన నామాన్ని మైంబపరచడానికి యథార్థతతో ముందుకు నడిపింపబడాలనే ఆశ ఎంతమందికి ఉంటే వాళ్ళందరూ ఈస్రోవ్ ఎక్కడికి పోతుడు ఏం చేస్తుండో అని వెతికి ఆయనను వెంబడించడానికి ప్రయాసపడుతున్నారు వాక్యంలో ఇది యాభై ఎనిమిదో అంశం అన్నా ఆన్సరిస్తున్నాడు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములును కలవు గాని మనిష కుమారునికి తలవాల్చుకున్నటకనను స్థలము లేదని అతనితో చెప్పాను హరలోయ కదా ఏసుప్రభు సమాధానం ఇస్తుండూ ఏసుప్రభుతో వెంట రావాలని ఆశ ఉంది ఏసుప్రభుతో ఆయన ఎక్కడికి అక్కడ వెంబడించాలని ఆశ ఉంది కానీ ఏసుప్రభు ఇచ్చే సమాధానమే మనుషులకి నచ్చక ఏసు ప్రభుని తృణీకరించి వెళ్ళిపోతారు ఎందుకు అంటే కంఫర్టబుల్ లైఫ్ ఆ సునాయసంగా బతికేయాలా అనేదానికి నువ్వు నన్ను వెంబడించు నా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఇస్రో చెప్తాడు కానీ బలహీనంగా ఉన్న మనుషులకి ఆ సమాధానం నచ్చదు డిఫీట్ అయిపోవడానికి ఈజీ దారిలను దోలాడుకుంటారు మనుషులు ఎవరమ్మైనా కూడా ఆ ఎందుకులే నాకు అని అనుకోవడము లేకపోతే జీవితంలో ముందుకు నేను వాడను ఒక్క సమస్యతో కూర్చుకొని పోయి ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకా నాలుగు సమస్యలు వేసిందనుకో సాతానుడు ఆ సమస్యలకి కృంగిపోతారు కానీ నేను ఫైట్ చేసి దాని నుంచి నేను విడుదల పొంది ఇతరులకు నేను ప్రకటిస్తా లేకపోతే యేసుక్రీస్త నామాన్ని మయమపరుస్తా అని చెప్పడానికి వాళ్ళకి డిఫీట్ చేయడానికి ఆ సమస్యలకి కానిపని ఎందుకు అంటే తీర్మానం అనేది ఇంపార్టెంట్ జీవితంలో మనిషి సునాయాసమే ఏ నాతోను కాదులే అనుకుంటే అయిపోతుంది కదా ఆ రాణి పని రాజ్య పని కదా నాకు రాదలే అని అనుకుంటే ఇక రాజ లైఫే అన్నట్టు అనమాట ఆ నాతో కాదులే నా జీవితం ఇంతేలే ఇక నేను ముందుకు పోన్లే అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది నేను చేస్తానులే నాతో అవుతుందిలే అని అనుకునేటి మాత్రము టెన్ కూడా ఉండవు కాబట్టి అలా నివసించాలి అలా జీవించాలి అనుకునేటోళ్ళకి ఇంకా వాటి నుండి ఓవర్కమ్ కాలేరు అంతే కదా ఏ నాతో అంటే ఏమవుతుంది సమయాన్ని వృధా వేసుకోవడం లేకపోతే హాయిగా తిని పండుకోవచ్చు లేకపోతే నిమ్మలంగా లైఫ్ లేదు నాతో అవుతుంది అనుకుంటే కష్టాలు నష్టాలు తుఫాన్లు ఎదురులు కదా జీవితంలో అడుగు అడుగునే వస్తుంటాయి అవన్నింటినీ చేసుకుంటూ పోవాలి అని అనుకుంటే మన తీర్మానం ఒకటే నాతో నైతుంది నేను చేస్తా అని అనుకొని పోవడమే అంతే ఒక దినం రెండు దినాలు వెంబడించి వదిలేసేది కానే కాదు ఈశ్వ్రభుని ఆయన రాకడనంతరం వరకు ఎక్కడికి పోతున్నావు ప్రభా నువ్వు ఎక్కడుంటున్నావు ప్రభా ఈ టైంలో నువ్వు ఏం చేసినావు ప్రభా అని ముందుకు నడిపింపబడాలి అంటే మనకు ఆత్మ నడిపింప అనేది ఇంపార్టెంట్ మధ్యలో అలసిపోతారు యేసు ప్రభుని వెంబడించడానికి కదా ఎందుకు అంటే సునాయసమైన జీవితం నిర్లక్ష్యమైన జీవితం ఎందుకులే మనకి ఆ పని అని అనుకోవడం కానీ చెయ్యాలా చేద్దాము ప్రభు మన పక్షను నటు నడిపింపబడాలా అనే ఆలోచన ఉంటే మటుకు వాటన్నిటిని ధృవీకరించుకొని మనం యేసు ప్రభుల్లోకి ముందుకు పోవడమే రెండే మార్గాలు చేయాలి చేయొద్దు అని అనుకునే మార్గం అతను కాదులే నేనేం పనికొస్తా ఇక ఇంతేలే నా లైఫ్ అని అనుకోవడము ఈజీ సునాయాసం దాని వల్ల ప్రభులో ముందు పడకుండా ఉండడం అంతే ఎన్ని శ్రమాలు వచ్చినా కానీ మీరు నా పక్షం ఉన్నారు ప్రభా నడిపింపబడతా ప్రభా అని తీర్మానం చేసుకొని ముందుకు పోవడమే విశ్వాసం అనే డాలు మనందరికీ అవసరమే కదా ఆయన జ్ఞాపకం చేస్తుండూ అంటే ఆయన నామాన్ని మైమపరచడానికే లేకపోతే ఆయనలో ముందు వాక్యం చెప్పబడుతుంది అంటే ఆయన మాటలు మనం వింటున్నాము అంటే ఆయన నామాన్ని మైమపరచడానికి ఆయన నామాన్ని గడ్డపరచడానికి ఆయనలో ముందు పడడానికి కానీ మనిషి యొక్క గొప్పతనంలే కాని లేకపోతే మనిషి యొక్క మంచితనాలు తెలియజేసుకోవడానికి కాదు ఆయన నామ మహిమకరంగా అవి చెప్పబడుతున్నాయా లేదా లేకపోతే మనము ఎంత చెప్పినా కూడా వినకుండా ఉంటారు అంటే మనం అవి చెప్పి వేస్టే చెప్తున్నది ఏంటంటే విశ్వాసం అనే డాళ్ళు ఉంది కానీ పని చేయని విశ్వాసం డాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా దేవు జ్ఞాపకం చేసిన ఏంది అంటే మనకి క్షణము ఆయన విశ్వాసం అనే డాలుతో నువ్వు ఫైట్ చేయాలా నేను ఫైట్ చేయాలా మనందరం ఫైట్ చేయాలా డాలు పెట్టుకొని మూసుకొని నాకు డాలు ఉందిలే అని దాపెట్టుకుంటే లాభం లేదు కదా అట్లాంటి డాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కానీ చూపియాలా దాంతో ఫైట్ చేయాలా దాని నుంచి ముందు నడవాలా శ్రమ శోధన రాగానే విశ్వాసం అనే డాలుని కప్పి పెట్టుకుంటే లాభం ఏమైనా ఉంటుందా ఉండదు కదా అదే డాల్తో మనం ఫైటింగ్ చేస్తే ఆయన నామం వచ్చేంత వరకు ఆయన నామం మహిమపరచబడేంత వరకు ఆయన రాకండి వచ్చేంత వరకు మనం ముందుకు నడిపింపబడతాం కాబట్టి ఆ డాలును మనం యూజ్ చేసుకోవాలా నీకు ఉంది అంటే ఎందుకు డా ఉంటది కొట్లాటలు అవుతాయి శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు ఉందే అందుకు నీకు మనం డిఫీట్ చేయనీకే లేదు డాలు ఉంది కదా నేను కప్పి పెట్టుకుంటా అది ఎప్పటికైనా పనికొస్తుంది అంటే అట్లాంటి డాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి శ్లో జ్ఞాపం చేస్తుండడు ఇంకోటి ఏమంటుడు అందుకు యాభై ఎనిమిది అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనాను లేదని అతనితో చెప్పాను ఆయనకి స్థలం లేదంట తలవాల్చుకోవడానికి కూడా నక్కలకి బొరియలు ఆకాశ పక్షులకి నివాస స్థలమా కల వాటికునే కానీ ఏసు ప్రభుకి లేదు పశువుల పాకలో ఉట్టిండు ఏసు ప్రభు కదా ఆయన కొండుంటే ఆ నివాస స్థలంలోనే కదా కానీ ప్రభు పశువుల పాకలో ఉట్టిండి అక్కడనే వచ్చేసింది ఆన్సర్ నిన్న నేను ఒక్కోళ్ళ ఇంటికి పోయినా హీలింగ్ ప్రేరియడానికి అసల్పురంలో వాళ్ళ ఇల్లు అయితే నేను బోంగని ఆ సిస్టర్ అంటుంది మాది చిన్న ఇల్లు బ్రదర్ ఎరికిటం విరికిటం అన్ని సామాన్లు వేసే ఉన్నాయి అక్కడ వేరే చర్చికి వెళ్తారు వాళ్ళు ఆమె చెప్తుంది అనమాట నాకు మా ఇల్లు చాలా ఇరికి ఉంది బ్రదర్ నిజంగానే ఇరికి ఉంది కానీ ఆమె చెప్తుంది నాకు ఇక్కడ చాలా ఇరికిటం ఉంటది మా ఇల్లు రేకులి చాలా ఇబ్బందికరంగా ఉంటది అది అన్న అది అన్న ఇదన్న అని చెప్పి చెప్తుంది బ్రదర్ ఇదే బ్రదర్ అని కూడా చెప్తుంది చర్చికి ఆమె చర్చి బ్రదర్ సిస్టర్స్ ఎవరైతే వాళ్ళు ఇంటికి వచ్చారో ఆ వాళ్ళు ఏదో కించపరిచే విధంగా ఆమెతో మాట్లాడినారంట సరే ఆమె భయపడుతుంది ఈయన కూడా మళ్ళా ఏమంటాడు ఈయన కూడా ఏదైనా ఒక మాట అనిపోతాడేమో అన్నట్టు ఆమె ఆలోచన చేస్తుంది నాతో చెప్తుంది మా సోఫాలు అన్ని కూడా ఉంటాయి బ్రదర్ సోఫాలన్నీ కూడా తీసుకొని మేము చర్చలు ఇచ్చినాము ఆ పలజాలో ఉన్నాయి సామాన్లు ఇవి అవి అని నేను కూర్చున్నా ఆ కుర్చీ వస్తున్నాడు కుర్చీ అలా పల్లంగి మీద ఉంది ఆ పల్లంగి మీద కూర్చున్నాం కూర్చుంటనే కొన్ని నీళ్ళు ఇచ్చింది ఆమె నేను వీళ్ళ చెప్తా ఉంది ఇది బ్రదర్ అది బ్రదర్ ఇట్లా ఉంది బ్రదర్ అట్లా ఉంది బ్రదర్ మా ఇల్లు చాలా చిన్నది అంటుంది ఏ మాటకి మా ఇల్లు చాలా చిన్నదే ఉంది అయితే నేనన్నా చి ఇల్లు చిన్నదైతే ఏంది సిస్టర్ ఇల్లు పెద్దది అయితే నాలుగు అంతస్తులో బిల్డింగ్ కట్టుకున్నా గాని ఎకరం మొత్తం ఇల్లు కట్టుకున్నా కాని అందులో ఆరాధన జరగకపోతే ఆ ఇల్లుకి లాభమే లేదు కదా సిస్టర్ అని చెప్పిన ఈ చిన్న రేకుల ఇల్లులో మీరు ఇరవై గంటలు ఇసుకు మహిమ పరిచయర్ అనుకో ఇక్కడనే వేసే ప్రభుకి లాభం కదా ఎక్కడ వేసయ నామం మహిమ పరచబడుతుందో అక్కడనే నామం ఇల్లులలో ఏముంది సిస్టర్ ఒక ముక్కు పుడక కూడా తీసుకోం కదా చనిపోతే ఆడ అడుగుల గోతి తవ్వు కూడా అండ్ల కూడా ఏం చేసేది దాంతో నీ ఆత్మని దేవునికి ఇచ్చేయండి సిస్టర్ అని చెప్పిన ఆమె స్టన్ అయిపోయింది అంటే ఎవరు కూడా మా ఇంటికి నువ్వు వచ్చి మాట్లాడితే నువ్వు ఈ విధంగా మేము దేవుణ్ణి స్మరిస్తాం బ్రదర్ మేము దేవుని ఆమె మైమా పరుస్తాం బ్రదర్ అని చెప్తున్నాను మంచిది సిస్టర్ ఇల్లుతోనే ఏముంది ఏసుప్రభు ఇల్లులను చూసేటోడు కానే కాదు కదా మనుషులలో ఉంటుంది విధానం ఇల్లులను చూసి మనుషులను చూసి మాట్లాడేది కానీ ఏసుప్రభులు లేదు ఆయనని చూడండి సిస్టర్ మీరు అని చెప్పి కానీ లేదు నీళ్ళు తెచ్చుకున్నామే నేను ఏసుప్రభు మాట్లాడేటోడు శాంతి సమాధానం నెమ్మది ఇచ్చేటోడు ఆయన పశువుల పాకలో ఉట్టేడు బంగ్లాలు కోరుకోవాలని ఆలోచన చేస్తున్నాం లాభమే లేదు ఆయన రాకడే సమయంలో మన ఆత్మనైనాకి సిద్ధపరచుకోవాలి ఆయన గురించి కదా పరిశుద్ధ పరచుకొని తీర్మానం చేసుకొని ఆ వెనక్ గురించి మనం జీవించాలా సిస్టర్ ఈ అంతస్తులు ఆస్తులన్నీ ఇక్కడే నాశనమైపోతాయి సంపాదించుకోవాలని చెప్పట్లే కానీ తగిన సమయం అంత ఏసో ముందుకు వెళ్ళిపోవాలంతే విశ్వాసం అనే డాలు ఎప్పటికీ మనకు ఉండాలా సిస్టర్ చెప్పినా ఆమె చాలా సంతోషం ఉంటుంది ఇంత చాయిచ్చింది తాగిన మీరు పెద్దోళ్ళు మా ఇంట్లో ఊసుటరో లేదో అన్న ఆలోచనలు ఆమె ఈస్రో పశువుల పక్కన ఉట్టిండు ఆకాశాన్ని భూమిని సృవించిన గొప్ప దేవుడే పశువుల పాక ఎంచుకుండు ఇక మనమెంత ఈ లోకలకు ఉంటది సిస్టర్ ఈయన ఆయన ఈయన ఎమ్మెల్యే ఈయన ఎంపీ మనకి అందరం సోదరులమే వాళ్ళ బ్రదర్ గురించి రక్తం గార్చిండు ఈసూప్రభు కాదు కదా అందరి గురించి ప్రపంచంలో ఉన్న అందరి గురించి పాపుల గురించి ఈస్రో రక్తం గార్చిండు వాళ్ళ వ్యక్తి గురించి రక్తం గార్చినా అనేది ఉంటే ఉంటే బైబుల్లో చూపించడానికి అడిగిన కదా అయితే మనుషులు వెంబడించాలని అనుకుంటున్నారు కానీ ఎక్కడ పోతుండ ప్రభు బంగ్ వెతుకుతుందా ఏందా అనేది వాళ్ళకి అర్థమైతలే ఫిఫ్టీన్సెస్ ఆయన మరొకనితో నా వింట రామని చెప్పాను ఏశ్వబు అడుగుతున్న నా వింటారండి ఇంకొకంతో అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి కదా యేసుప్రభు రమ్మని చెప్పి పిలువంగానే శిష్యులు అందరూ చేసినారు వాళ్ళలో వద్సి కదా అన్నింటినీ ఉద్దేశి వెంబడించారు కానీ ఇక్కడ ఒక ఆయన సాకు ఏమని అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అన్ని చూస్తారు ఈ జన అందరూ యేసు ప్రభు యొక్క సత్యాన్ని ప్రకటించడం చూస్తారు అద్భుత కాల ఆశ్చర్యకార్యాలు అన్ని చూస్తారు కానీ లాస్ట్కి వచ్చేసరికి విశ్వాసం అనే డాలను కప్పి పెట్టేస్తాను నాకు సెలవు చేసి బ్రబా నేను వస్తా కానీ నా టైము మా ఇంట్లోకి ఇచ్చి మా తండ్రిని నేను పాతి పెట్టుకొని రావడానికి నాకు కొంచెం టైం వస్తుందా టైం వల్ల తొందరగా నాకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి అందుక అందుకు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించమని వాణితో చెప్పాను దేవుని రాజ్యాన్ని ప్రకటించిమని ఏసుప్రభు ఆయనని వెంబడించిన వాళ్ళకి చెప్తున్నాడు ఆయన వెంబడించే వాళ్ళు అన్ని వేస్తారు కానీ దేవుని రాజ్యాన్ని ప్రకటించడం పనిచేస్తారు అందుకే విశ్వాసం అనే డాలని కప్పిపెట్టుకోవడం అయిపోతుంది మృతులు తమ మృతులను పాతి వాళ్ళని వాళ్ళని పాతి పెట్టుకుంటారులే ఇంపార్టెన్స్ అవసరమే లేదు వాటికి నలుగురు ఉంటారు ఇక్కడ మరి ఒకడు ప్రభు నీ వెంట వచ్చేదన వచ్చేదను గాని కాని కాని ఏంది నా ఇంటనున్న వారి యొద్ సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా ఏసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రడు కాడని వాణితో చెప్పాను ఏసుప్రభుతో నడవాలని ఉంది ప్రభుని బింబడించాలనుంది ఆయనతో కలిసి పోవాలని ఉంది కానీ నాగటి మీద చెయ్యి వేసినారు కానీ వెనకకి చూస్తున్నారు తెలియకుండానే విశ్వాసం డాలు ఉంది కానీ తెలియకుండానే వెనుకకి చూస్తున్నారు పాత్రుడు కాదంటారు యేసు ప్రభు కానీ నేను పాత్రుడు చెప్పి వెరితలంలో నడుస్తుంది జీవితం కానీ తీర్మానం చేసుకోవాలి ఆయనను వెంబడించాలని అనుకుంటే పర్మిషన్ కావాలి యేసుప్రభా ఎంతో ఎలాబ్రేట్ చేసి చెప్పవచ్చు ఈ వాక్యాన్ని కానీ ప్రభు సమయం కదా ఆయన నడిపిస్తున్న విధానం ఆయన నామాన్ని మయమపరచడానికి తీర్మానం చేసుకున్న జీవితం ఎప్పటికీ కూడా నిర్లక్ష్యంగా జీవించడానికి వెళ్ళలేదు ఎందుకు అంటే ఆయన ఇచ్చిన రక్షణ అట్లాంటిది అబట్టి వెంబడించాలని అనుకోవడం వేరా సాకులు చెప్పాలని అనుకోవడం వేరా నాగట్టి చెయ్యేసి వెనకకి తిరిగి చూస్తున్న వాళ్ళు వేరా ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆయన నామాన్ని మహిమపరచాలని ఆశ పడుతున్నోలే కాబట్టి దేవుడు తన వాక్యంతో పాటు గ్రహస్తున మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక మెయిన్ థ్యాంక్ యూ దిలీప్ బ్రదర్ గ్రైస్తలో నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం పరిశుద్ధ మీకు అందనాల ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన మా హృదయాలు నీరు కట్టి ఫలింపదయించింది మిమ్మల్ని వెంబడించాలనుకునే జీవితం వెనకబడకున్న యొక్క ఆత్మ నడికి ముందుకు నడిపించండి ప్రభావ మీరే మీ నామంకే యుగకు మహిమ కలిగిన గాక అనేకులను చెంత నడిపించారా రాబోయే ఉగ్రతలు శోధన నుంచి ప్రభు మేము తప్పించుకునే దయచేయండి మీ నామం ని మహిమపరచబడి నిమిత్తం ప్రభావ మీ యొక్క కృప మీ యొక్క కనికరంలో కాపాడి దేవ మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్య నీకు వందనాలు ప్రభా నా తండ్రి నికే స్థుతులు స్తోత్రములు ప్రభ నాయన గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి యొక్క దినమకు తండ్రిని యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన ఉత్తేజం నీకు వందనాలు తండ్రి ప్రభా నిక్కే స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగును గాక హలెలుయ దేవా తండ్రి ప్రభా నాయన తండ్రి అవును ప్రభా ఈ లోకంలో మీరు మిమ్మల్ని మీరు ఎంతగానో తగ్గించుకున్నారు ప్రభా ఎంతో సాత్వికంతో దీర్ఘశాంతంతో ఉన్నారు ప్రభా నాయన మాలో కూడా నాయన సాత్వికం ఉండాలా మమ్మల్ని మేము తగ్గించుకోవాలా నీ నామాన్ని నిన్ను నాయన హెచ్చరించాలా గణపరచాలా నాయన మనుషులందరిలో నీ నామే ప్రచురింపబడాలా తండ్రి కాబట్టి ప్రభ మేము ఒక పాత్ర లాంటి వాళ్ళమే ప్రభా నీకొక సాధనం లాంటి వాళ్ళమే ప్రభా మాలో ఏ శక్తి లేదు ఏ బలం లేదు ప్రభ కాబట్టి ప్రభ నాయన ప్రతి చోట నీకు మహిమకరంగా మేము ఉండాలా నీకు సాక్షులుగా మేము ఉండాలా ప్రభా తండ్రి మాలో మా గుణగాణాలు చూసి క్రీస్తును చూడాలా ప్రభా ఆ రీతిగా మీరు మమ్మల్ని మార్చండి ప్రభా విశ్వాసం అనే డాలు మేము పట్టుకోవాలా ప్రభా నాయన సేవ అంత సునాయసం కాదు ప్రభా అది ఎన్నో శ్రమలతో కూడింది ప్రభా ఎంతో ఓపిక కావాలా ఓర్పు కావాలా సహనము కావాలా సాత్వికము దీర్ఘశాంతము కావాలా ప్రభా అన్నిటిని సహించాలా అన్నిటిని భరించాలా అది ఎప్పుడంటే ప్రభ మా హృదయంలో ఉన్న దుష్టత్వము అది పోయినప్పుడే మా హృదయానికి మాకు స్వస్థత వచ్చినప్పుడే ప్రభ అప్పుడేనాయన మా హృదయంలో నీ మాటలు ఉంటే మీరు మా వశం అయినప్పుడే మీరు కలిగిన ప్రేమ మీరు కలిగిన మీ హృదయం మాలో పరిపూర్ణం అవుతుంది ప్రభ క్రీస్తులో మాలో ఉన్నప్పుడే ప్రభ కాబట్టి ప్రభ తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభ దుష్టుడు ఎన్ని బాణాలు వేసినా వాడు ఎన్ని రకాలుగా ఆలోచనల ద్వారా ఎన్ని రకాలుగా మా మీద దాడి చేసినా కానీ మేము జడియము బెదరము ప్రభ అన్నిటిని సహిస్తూ ప్రభ అన్నిటిని భరిస్తూ నానా నీ వైపే నాయన చూస్తూ మా యొక్క గురి వద్దకు మేము పరిగెత్తాలా ప్రభ కాబట్టి మీరే సహాయకుడు ప్రభ విశ్వాసం అనే డాలు మేము పట్టుకోవాలని మీరు మళ్ళీ జ్ఞాపకం చేసిండు ప్రభ నీ మాటలు ఉంటేనే మాకు విశ్వాసం ప్రభ నీ వాక్యాలు ధ్యానించినప్పుడు మాకు విశ్వాసం ప్రభ మనుషుల మాటల వల్ల మాకు ఏ విశ్వాసం ఉండదు వాళ్ళ మాట వల్ల ఒక తల వెంట్రిక కూడా రాలేదు ప్రభ మా జీవితాల్లో సమస్తము నువే చేయగలవు ప్రభా నమ్ముటా నీ వలన అయితే సమస్తము చేసే దేవుడో ప్రభ అలాంటి దేవుడిని మేము కలిగి ఉన్నాం ప్రభా అలాంటి దేవుడు ఇదైనా మా పక్షాన ఉన్నాడు ప్రభా ఏ చీకటి శక్తులైనా ప్రభా ఏ అంధకార శక్తులైనా ఏ లోకనాథులైనా ఎవరైనా ప్రభా తండ్రి నాయన షేక్ అవ్వాల్సిందే ప్రభా కాబట్టి మీరే మాకు సహాయకుడు మీరేం నమ్మదగిన దేవుడు ప్రభ మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవే ప్రతి దుష్టత్వం నుండి నాయన దుష్ట శక్తుల నుంచి దుష్టుల ఆలోచనల నుంచి దుర్మార్గము నాయన దుర్మార్గంతో ఉన్న వాళ్ళ నుంచి కఠినంగా హృదయాల నుంచి మమ్మల్ని కాపాడే దేవుడు నీవే ప్రభ మేము వెళ్ళే ప్రతి మార్గంలో మాతో పాటు నడిచే దేవుడవు నీవే ప్రభ నీవే మాకు సహాయకుడివి నీవే మాకు నమ్మదగిన దేవుడు ప్రభ కాబట్టి నీ విశ్వాసంలో మేము ఇంకా నాయన బలపడాలా దృఢంగా ఉండాలా ప్రభ అపవాది రాజ్యాన్ని మేము కూల్చాలా ప్రభ అది కేవలం నీ వాక్యం ద్వారానే ప్రభ ఆ రెండంచుల ఖడ్గం నాయన ఆ విశ్వాసం డాలు ఆ సర్వాంగ కవచం మేము ధరించుకొని యుద్ధ నేర్పరిలాగా మేము ముందుకు పోవాలా వాడి రాజ్యాన్ని ఓడించాలా ప్రభ మీరే మాకు సహాయపడండి ఇంకా మాలో ఏముందో అవిధేయత అవిశ్వాసము నాయన ఇంకా ఏమున్నాయో ప్రభా ఈ దినం నీ పట్ల మాకు నాయన ఆయాసకరమైన గుణగణాలు వాటి కూడా మీరు చూపించి సరిచేసి నాయన తండ్రి వంకర టింకర్లైన మా జీవితాలను సరిచేయండి మా బుద్ధికి కూడా మీరు స్వస్థతనివ్వండి మా హృదయానికి స్వస్థత ఇవ్వండి ప్రభా మాకు మీరు స్వస్థతనిచ్చి మీకు ప్రతినిధులాగా నాయన నీ మహిమ ఈ లోకమంతా మేము చూపించేలాగునా మమ్మల్ని లేవనెత్తమని మాకు మీరే సహాయకుడిగా ఉండమని వాక్యం చెప్పిన శ్రావణ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఆ బ్రదర్ కొన్న ప్రతి సమస్యల నుంచి మీరు విడిపించండి ఉద్యోగంలో కూడా మీరు తోడుండండి వాళ్ళ సిస్టర్ వివాహ విషయంలో కూడా మీరే గొప్ప కార్యం జరిగించండి ఆ బ్రదర్ వెళ్ళే ప్రతి చోట నాయన గొప్ప విజయంతో రావాలా సమాధానంతో రావాలా అనేకులను క్రీస్తుని పరిచయం చేయాలా ఆయన అనేక బంధకాల్లో ఉన్న వాళ్ళకు కూడా విడుదల ఇవ్వాల ఆయన వెళ్ళే ప్రతి మార్గము త్రోవ మీరు సరళం చేసి మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం దయచేసి ప్రభావ నైనా ఇంకా సేవలో బహుగా వాడుకోమని మా అందరికీ మీరే తల్లి తండ్రి ప్రవ్వ కాబట్టి మేము నమ్ముతుంది నిన్నే ఆశ్రయిస్తుంది నిన్నే ఆధారపడుతుంది నిన్నే ఈరోజు మా కొండ కోటైనా మా దాగుచోటు ఏదైనా అది మీరే ప్రభ మీకు కృతజ్ఞతలు మీకు ప్రవా పరిషిదురా గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వంద నిసయ్య అబ్రహాం ఇసాఖి యాకూబ్ లో గొప్ప దేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రంలో అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు నేను మీ కృప వెంబడే కృపరించినారు మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభావ నీకు వందలిసయ నా దేవ నా ప్రభా దాస్యం నుండి దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు కృప వరాలు మాకు మీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకుని ఎంతగానో బలపరిచినారు నాయన దివారాత్తులు కాపాడన తండ్రి నీకు వందనాలు ప్రభా నీకే కోట్ల కోట్ల అధికృతాస్ అర్పించుకున్న నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరి మీ యుగములు నీకే కలుగునిగాహలలు నా ప్రభా నా తండ్రి ఈ యొక్క మధ్య కన్సేసైనా మీ సందులో గడిపే భాగ్యాన్ని దానితను మీకు స్వరం విని కృపణమా అనుగించినారు తండ్రి నీకు వందాలేసయ్యా ఈక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు తండ్రి నీకు వందలేసా మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావ సంపూర్ణంగా ప్రభావం మీకు సమర్పించుకో మీ సేవ చేయాలి ఈ కాలం మీకు బహు తొందరగా ఉంది ప్రవా చాలా దగ్గరగా ఉంది ప్రవా మీరు అక్కడ బహు సమీప ఉందినైనా మేము సిద్ధపడాలా నీకులు మీకు సిద్ధపరచాలా గొప్పదివా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రవా ఓ ప్రవ తన ఇస్తే ప్రవా నక్కలకు బరిలకు గూళ్లు ఉన్నాయి కానీ ప్రవా మనుషు కుమానికి తలవాల్చుకుంటే కానీ నివాస స్థలం లేదన్నారు ప్రభా మీరు ఆ రీతిగా ప్రవా త్యాగపూరితమైన సేవ చేసినారు ఈ లోకంలో వచ్చి ప్రవ మీరంతగా తగ్గించుకొని ప్రవా పతి దశలోనైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినారు ఈ లోకంలో మీరు కుమారులు వచ్చినప్పుడు నెరవేర్చాలా ప్రభావ నా దేవనా ప్రభావ అలాంటి బిడల్లు మమ్మల్ని తయారు చేయండి మరణమగినంతగా మీరు శ్రమ అనిపించినారు ఈ లోకంలో గొప్ప దేవనా తండ్రి అలాంటి సేవ మేము చేయాలా ప్రాభ సంపూర్ణంగా మేము సమర్పించుకోవాలా పతిది మేము పెంటొప్పలాగా ఎంచుకోవాలా ప్రభావ మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలా మీ వల్లే మేము పరిచయం చేయాలా మీ వల్లే మేము జీవించాలా మా నోటి మాటలు కాని ప్రవర్తనలో కాని పత్తి దాంట్లో సమస్త మీ వల్ల మేము జీవించాలా అలాంటి జీవితం మాకు అనుగ్రించండి మాలో ఇంకేమైనా ఆయాస్యకరంగా ఉంటే అయితే చూపించండి ప్రాభ వాటి క్షణం మేము ఒప్పుకుంటున్నాం ప్రభావాటిని విడిచిపెట్టాలా మీ కనిగిరం పొందాలా మీ కృపలు మేము జీవించాలా యథార్థతో పరిశుద్ధతో నిండు మనిస్తో నిన్ను సేవించి బిడ్డగా తయారు చేయండి మీందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాలా ప్రాభా మీ జంతు నడిపించాలా సమస్త జన్లు శిష్యులుగా చేయాలా ప్రాభ అలాంటి సేవా జీతులు మనం నడిపించండి గొప్పదేవి అనేకలు సువార్త ప్రకటిస్తున్నారు కానీ ప్రాభ శిష్యులుగా చేయలేకపోతున్నారు కానీ మీరు మాకు ఆ విషయం బయలుపరిచినారు నైనా కాబట్టి మీ సమస్య జన్లు శిష్యులకు చేయాల సువార్థ ప్రకటిస్తాం ప్రభావ శిష్యులకు కూడా మేము చేస్తాం ప్రభావ ఆ రీతిగానే ప్రభావ మేము ముందు పోలాగానే సాయపడండి మీ సాయం లేని మీ చిత్తం లేని ప్రభావ మీకు ప్రణాళిక లేని మేమేం చేయలేము ప్రభావ మా సొంత తలంపులు కాదు ప్రభావ సొంత జ్ఞానం కాదు ప్రభావ ప్రతిది మీ వేచి చూస్తున్నాం నైనా ప్రతి ఒక సమయం ఉంటదన్నారు కాబట్టి ప్రభావ మీ సమయం కోసం ఎదురు చూస్తున్నాం గొప్పది తొందరపడి తొలగించండి ప్రతి దశలో మీ కొరకు మేము చేయండి నా దేవ మీరు అక్కడ తొలగింది ప్రభావ ఎంతో మంది లోకంలో కాబట్టి నెలందరికీ సువాత ప్రకటించబడాల ఉన్న మారుమూల ప్రాంత గ్రామాల్లో మీ పేరే తెలియని ప్రజలున్న ఈ లోకంలో ఎంతో మంది ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మీచెంత నడిపించాలా బయట ఒక మంది లోపల ఒక మంది ప్రభావ రెండు మందులు కలవాల ప్రభావ రెండు భారాలు మీరు మాకు అనుగ్రించినారు అదే దృఢమైన నిశ్చయతంతో విశ్వాసంతో మేము ముందుకెళ్లాలా మీరే మాకు సహాయకులు నడిపించి మీ ఆత్మ నడిపింపు దయచేయండి పరుషుదాత్మ నడిపింపు నిత్యం మాకు అనుగ్రించమని ప్రార్థిష్టం మీ వయసు పచ్చుకోండి పది దశలో మా హృదయంలో మీరుండి నడిపించండి మాకు సహకార అయ్యి వెను వెంట ప్రభావ అద్భుతాలు ఆశీర్యాలు మీ వాక్యాన్ని బయలుపరిచి ప్రతి చోట మీ కొన్ని మమ్మల్ని అందరూ శాస్త్రం ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరూ దీవించి ఆశ్రదించండి వాకింగ్ చోత మాట్లాడిన ప్రభావ మమ్మల్ని ఎంతగానైనా బలపరిచిన మీకు వందలు ప్రభావకింగ్ చెప్పిన శ్రీవారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు సాక్షి పెట్టుకొని తన కుటుంబీకులు బంధువులు రక్షణ నడిపించండి వాళ్ళ సిస్టర్ కూడా లైఫ్ మంచి సంబంధం దయచేసి మీకొర సాక్షిని పెట్టుకోండి ముట్టండి ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి పర్లోకొక జ్ఞానం చేత నింపి అన్నదారి అనేక మంది విషయాలు బయలుపరచండి కుటుంబం చుట్టూ మీరు అగ్ని కం చేసి దూతలు ఇద్దరు బిడ్డలు భవిష్యత్తు జీవించండి పర్లోకొక జ్ఞానం అనుగ్రహించి అభిషేకించి మీరు వాడుకొని ఆరోగ్యంగా అయితే అన్న బంధువులు అన్నదమ్ముఖాలు అందరూ ప్రవేశంలోకి రావాలి నడిపించండి కేబీపీ గ్రూప్ లో బ్రదర్స్ అందరినీ ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరూ వాళ్ళ కుటుంబాలు ఇంకా ఎంత మంది రాలే దీవించి ఆశ్రయించి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకోండి ఏముంటుంది శ్రమల కాలంలో ఈ కాలంలో ప్రభా మేము ఎక్కడ కూడా చిక్క పడకుండా ప్రభా ప్రతి దశలో మీకు విధేత కలిగి మేము జీవించాలా ఈ లోకపై మాల్యాన్ని ఈ లోక విధానం లాగా ఈ లోకపు మనుషుల లాగా మేము జీవించకుండా గొప్ప దేవ మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రతి దశలో మేము జాగ్రత్తగా గొప్ప దేవ వేషధారుల వల్ల ఉండదు ప్రతి దశలో ప్రభావ మిమ్మల్ని పోలి నార్చుకోవాలా అలాంటి జీవితం మాకు నడిపించి ప్రతి మీ కొరకు శాస్త్రం పెట్టుకుని మీరు ఆఖరు సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధ్యత వెలిగి కేబీపీ గ్రూపులను ప్రదర్శిస్తారు అందరికీ వాళ్ళ కుటుంబాల పిల్లలకి వాళ్ళ బంధువులందరికీ సదాకాలం తోడైన